కవీనాపమ్రవస్తమీమాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ం సహనా సహనం భునక్కు సహ వీర్యరవాహైజస్వి విషావై ఓ శాంతి శాంతి శాంతి తాభి ప్రత్యవసృత ఆ మంత్రభాగాన్ని చూస్తూ ఉన్నాం ఆ డెబ్భై నాడుల చేత చుట్టువారబడి ఈ విజ్ఞానమయుడు పురీతత్తునందు నిద్రించును అని చూస్తున్నాము సో దానికి సంబంధించి కార్డియో న్యూరాలజీ అంతా నడిచింది నిన్న క్లాసులో కార్డియాలజీ న్యూరాలజీను ఆ మాట శ్రీరామ్ గారు అన్నారు చాలా అప్రోపరేట్గా అన్నారు సో బుద్ధ్యాద్ బుద్ధ్యుపాధి స్వభావ అక్కడ ఎక్కడో ఉన్నాం మనం సో సంకోచన కాలే చ అను సంకుచతి తస్యా సంకోచన కాలే ఇప్పుడు ఆ బుద్ధి సంకోచించే సమయంలో ఆత్మచైతన్యము సంకోచిస్తుంది సంకోచిస్తుందంటే సంకోచించినట్టు కనపడుతుంది ఇప్పుడు తలుపు వేసుకుంటే సూర్యకాంతి లోపలికి వచ్చే సూర్యకాంతి చిన్నదైపోతున్నట్టే అనిపిస్తుంది సూర్యకాంతి చిన్నది అయిపోదు సున్నదైపోతున్నట్టు అనిపిస్తుంది మన గదిలోకి వచ్చే సూర్యకాంతి తలుపు పూర్తిగా వేసేస్తే సూర్యకాంతి లేదు అని అనిపిస్తుంది అలాగన్నమాట సహా అస్య విజ్ఞానమయ ఈ విజ్ఞానమయుడు నిద్రపోయాడు అంటే చైతన్యం నిద్రపోయిందని కాదు ఆ బుద్ధి యొక్క సంకోచమే విజ్ఞానమైనకు నిద్ర బుద్ధి వికాసము చేపలవాడు చేపల వలను విసిరినట్టు వల ఎలా మీరు ఎప్పుడైనా వలని సరగం చూశారా చేత్తో పట్టుకుంటాడు ఇలాగా చేతితో పట్టుకున్నప్పుడు ఆ మొత్తం దారాలన్నీ దారాలు ఆ చిన్న కడ్డీలు అన్నీ ముద్ద కింద చేతిలో ఉంటాయి చిన్న సింగిల్ సిలిండ్రికల్ ఫీస్లాగా ఉంటుంది చేతిలో వెళ్ళాడుతూ ఉంటుంది దాంట్లో విభాగాలు ఏముండవు కావండి దాన్ని ఇలా పట్టుకుని ఇలా ఇలా తిప్పి తిప్పి ఇలా విసురుతుంది విసిరేప్పటికీ అది మంచి నేర్పు ఉన్నవాడు వలన విసిరితే అది చాలా ఒక ఎకరం ఏరియాని కవర్ చేసినట్టుగా కవర్ చేసేస్తుంది ఈ బుద్ధి కూడా అలా సంకోచించి ఉన్న బుద్ధి ఒక్కసారి చేపల వల విసిరినట్టుగా ఐదు ఇంద్రియాల ద్వారా మొత్తం జగత్తనంతని పట్టేస్తుంది ఓడేసి పట్టేస్తుంది అది తెలివి వచ్చుట జాగ్రత్త అవస్థ బుద్ధి యొక్క వికాసమే ఆ విజ్ఞానమైనకు జాగ్రత్త అవస్థ వలె అనుభవానికి ఆ బుద్ధి సంకోచించకపోతే విజ్ఞానమయునకు అది స్వాపము అంటే నిద్ర అనే అనుభవం వస్తుంది విజ్ఞానమయనకు విజ్ఞానమయుడు స్వతహగా అవస్థ నుంచి అవస్థకి వెళ్ళడు మనస్సు అదే బుద్ధే ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థలోకి జంప్ చేస్తూ ఉంటుంది సూర్యుడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఎక్కడికి అక్కడికి ఈ భూమే ఓ కొంతసేపు సూర్యుడికి అభిముఖంగా ఉండి మళ్ళీ ఇంకో కొంతసేపు సూర్యుడికి పెడముఖం పెట్టి భూమిలో మార్పు తప్పు సూర్యుడిలో మార్పు ఉండదు ఇక్కడ కూడా ఆ విజ్ఞానమయుల్లో మార్పే ఉండదు కానీ మనం బుద్ధి యొక్క సంకోచ వికాసాలని విజ్ఞానమయుని యొక్క అవస్థలుగా మనం స్వీకరిస్తూ అలా భావన చేస్తూ ఉంటాము జాగ్రత్ వికాసానుభవో భోగ జాగ్రత్కాలమునందు జాగ్రత్కాలమునందు వికాసము అంటే బుద్ధి యొక్క వికాసం ఏదైతే వికాసము అంటే వ్యాకోచము బుద్ధి అలా వికాసించేసే అనేక శబ్దాదులను గ్రహిస్తూ ఉండుతాయి కలదో అదే అనుభవానికి వస్తూ ఉంటుంది ఇదే భోగము వీళ్ళు సుఖభోగం కావచ్చు దుఃఖభోగం కావచ్చు కాబట్టి సుఖ దుఃఖములు కూడా బుద్ధి యొక్క వికాసంలో అంతర్గతంగా ఉంటాయి ఆ బుద్ధి యొక్క వికాసం వచ్చినప్పుడు ఒకప్పుడు అదే సుఖభోగంగాను అదే బుద్ధి రోజు సుదర్భంలో దుఃఖ భోగ భోగంగాను అనుభవానికి వస్తూ ఉంటుంది అంతా బుద్ధేనండి బుద్ధి తప్పింకేం లేదు మీరు బుద్ధికి బయటేమో సుఖదులు ఉన్నాయని మీరు అనుకుని మేము అలాగే దాన్నే మేము పట్టుకుని మీరు ఎలాడుతామో అని మీరంటే మీ ఇచ్చే మీరు చేయొచ్చు వెల్కమ్ బుద్ధికి బయట ఏమీ లేదు బుద్ధికి బయట జగత్తే లేదు తుంగ దుఃఖాలు ఎక్కడి నుంచి వేరే ఎక్కడి నుంచి వస్తాయి అంతా బుద్ధి ఉంది గలదు ఎట్లయితే బుద్ధిని నిర్మాణం చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ బయట ఏం నిర్మాణం చేస్తారు మీరు బయట ఏదో దేహానికి కావాల్సినటువంటి గూడు ఒకటి నిర్మాణం చేయాలి తప్ప ఇంకా అంతకుము బయట నిర్మాణం చేసి ఇదేం లేదు బుద్ధికే నిర్మాణం చేసుకుంటూ పోవాలి భావనకో బనా హై బాహర్ కా బనా భావనకో బనా దేవుడికి మూర్తి అలంకారం చేస్తున్నా ఉంటారు చేయండి మంచిది కానీ భావనకి అలంకారం చేయగలరా ఇంటీరియర్ డెకరేషన్ అని ఒకటి ఉన్నాయి అది ఇంటీరియర్ డెకరేషన్ పేరు క్షమిస్తున్నామా ఎక్స్టీరియర్ డెకరేషనే మీకు బయట ఇల్లు వాకిలి అవి డెకరేట్ చేస్తా కిటికీలోవి కిటికీలోవి శుభ్రంగా పెట్టుకోవాలి స్వచ్ఛంగా ఉండాలి సూర్యకాంతి రాకుండా ఏదైనా వ్యవస్థ ఉండాలి అయితే ఇంట్లో ఎండంతా ఇంట్లో ఉంటుంది ఇలా ఉండాలి కానీ డెకరేషన్ ఏముంది దాంట్లో దాంట్లో డెకరేట్ చేయాల్సిందే ఉండదు డెకరేషన్ ఎవళ్ళకైతే అవసరం అవుతుందని యొక్క హృదయంలో సౌందర్యము యొక్క జ్ఞానము లేదో వారికి బాహ్యములైన డెకరేషన్స్ అవసరం అవుతాయి హృదయ హృదయ సౌందర్యం బాహ్యమైన డెకరేషన్స్ అవసరం లేదు కిమివహి మధురాణం మండలం నాకృతీనాం అన్నాడు కాళిదాస్ మహాక మనిషి సొగసుగా ఉండాలి కానీ సొగసైన మనిషికి ఏది అలంకారం కాదు అంటే అన్నీ అలంకారమే అవుతాయి మనిషి సొగసుగా ఉండాలి మనిషిలో సొగసు ఉంటే అన్ని అలంకారమే అవుతాయి అని శకుల గురించి చెప్తా కాళిదాసం కాదు ఆఖరి వాక్యం కిమి వహి మధురాణ మండలం నాకృతి పైన ఇంకా ఏవో ఉన్నాయి శ్లోకం ఎలా ప్రారంభమవుతుంది గుర్తొచ్చింది ఇయమధిక మనోజ్ఞావలేనాపి తన్వి ఈ సుందరి నార వస్త్రము నారబట్ట నారతో చేసిన వస్త్రం ధరించింది అయినా చాలా సుందరంగా సొగసుగా గలదు ఇయిక మనోజ్ఞ వల్కలేనాపి తల్లి ఇంకో ఇంకా అసలు సొగసు బాహ్యములైన ఈ అలంకారాదులు అవసరం లేదు అని కాళిదాసు అసౌందర్యాన్ని వర్ణిస్తూ అదేవిధంగా హృదయంలో సౌందర్యం ఉంటే ఈ బాహ్యాలంకారాలు ఇవి అవసరం లేదు కాబట్టి బుద్ధిని నిర్మాణం చేయాలి బుద్ధిలో విక్షేపాన్ని తగ్గించాలి బుద్ధిలో విక్షేపం తగ్గి శాంతంగా ఉండే పద్ధతి ఏదైనా చూడాలి చూస్తే బుద్ధి శాంతంగా ఉంటే సుఖంగానే ఉంటుంది బుద్ధి అల్లకల్లోలంగా ఉంటే దుఃఖమే ఉంటుంది బుద్ధ్యుపాధి స్వభావాను విధాయి సహ చంద్రాది ప్రతిబింబ ఇవ జలాద్యను విధాయీ సహ అంటే ఆ విజ్ఞానమయుడు ఇప్పుడు ఈ విజ్ఞానమయుడు యొక్క విజ్ఞానమయు యొక్క ఏమిటి వాడి స్వరూపం ఏమిటి ఆ విజ్ఞానమయొక్క స్వరూప స్వభావాలు ఏమిటి అంటే చూడండి విజ్ఞానమయుడు యొక్క స్వరూప స్వభావాలు యథమిత్తంగా మీరేమీ చెప్పలేరు విజ్ఞానమయుడి గురించి ఏం చెప్పాలన్నా బుద్ధి మొదలైన ఉపాధి యొక్క స్వభావములు ఏవో అవే ఆ విజ్ఞానమయొక్క స్వభావములుగా గ్రహింపబడుతూ ఉంటాయి బుద్ధి అనే ఉపాధి అనువిధాయి అంటే అనుకరిస్తాడు దాని చక్కటి దృష్టాంతం చంద్ర ఉంటుంది ఆది శబ్దించారు సూర్యుడు తీసుకోండి నీటిలో చంద్ర ప్రతిబింబము కలదు చంద్రుని ప్రతిబింబము నీటిలో ఉంటుంది ఈ చంద్రుని ప్రతిబింబము ఎలా ఉంటుంది చక్కగా స్వచ్ఛంగా ఉంటుందా లేక మకిలిగా ఉంటుందా నీటిలో ఉన్న చంద్రుని ప్రతిబింబము అంటే అయా అలాగే మేము చెప్పలేమండి నీటి యొక్క స్వచ్ఛతని లేక మకిలిధనాన్ని అనుసరిస్తూ అనుకరిస్తూ ఉంటుంది నేను చెప్పాలి మీరు మీరు స్వచ్ఛంగా ఉంటే చంద్రుని యొక్క ప్రతిబింబం స్వచ్ఛంగా ఉంటుంది మీరు మకిలిగా ఉంటే చంద్రుని యొక్క ప్రతిబింబం కూడా మకిలిగా డల్గా ఉంటుంది ప్రశ్న అడుగుతా చెప్పండి చంద్రుని యొక్క ప్రతిబింబము కదలకుండా నిశ్చలంగా ఉంటుందా లేకపోతే అల్లాడిపోతూ ఉంటుందా చెప్పండి ఏం చెప్తాం నీటిని బట్టి ఉంటుంది మీరు కదలకుండా ఉంటే ప్రతిబింబం కదలకుండా ఉంటుంది మీరు కదలాడిపోతూ ఉంటే ప్రతిబింబం కూడా కదలాడిపోతుంది ఏ పూర్వకాలం మంచి డైరెక్టర్స్ వాళ్ళు ఉండేవారు అలాగే మంచి సినిమాటోగ్రాఫర్స్ వాళ్ళు ఉండేవారు శాంతారాం మొదలయ్యేవారు కావ్యము లేనట్టుగా సినిమాలు తీసేవారు స్త్రీ అనే ఒక సినిమా అది మహాకవి కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాఖంతలో సినిమాగా తీశారు శాంతారాము అని చాలా మంచి సినిమా పెద్ద మహా విద్వాంసులు చూసి అబో చాలా బాగుంది అని మెచ్చుకున్నారు యొక్క కావ్యాలు జరిగిన వాళ్ళు మెచ్చుకున్నారు దాంట్లో చంద్రుడు ఆకాశం కనపడుతుంది స్వచ్ఛంగా కనపడుతుంది చంద్రుడు ఆకాశం మనం అనుకుంటున్నాం నిజంగానే ఆకాశము చంద్రుడు అనుకుంటున్నాం ఈ లోపల తక్కువనే ఒక చిన్న గులకరాయి విసురుతాడు విసిరేప్పటికీ ఆకాశము చంద్రుడు అంతా కదిలితాడు ఆ గులకరాయి విసిరింది దుష్యంతుడు ఆ పక్కనే శకుంతలం అలో చూపిస్తారు కాబట్టి చంద్రం ప్రతిబింబపో నీటి యొక్క స్వరూప స్వభావాలను అనుసరించే స్వభావానికి అనుసరిస్తుంది అలాగే విజ్ఞానమయుడు వీడు ఎలాంటి వాడు అంటే బుద్ధి అదే ఉపాధి దేకపోగలదో దాని యొక్క స్వభావాన్ని అనుకరించే శీలము గలవాడే విజ్ఞానమయుడు బుద్ధి ప్రశాంతంగా ఉందనుకోండి విజ్ఞానమయుడు ప్రశాంతంగా ఉన్నాడు బుద్ధి అల్లకల్లోలంగా ఉంటే విజ్ఞానముడు అల్లకల్లోలంగా ఉన్నాడు అంచేతనే ఈ ధ్యానం చేసే వాళ్ళకు కూడా నేను చెప్తాను మీరు ధ్యానం చేయాలండి కానీ టూ మంచి కంప్లైనింగ్ వల్ల ఉపయోగం లేదు నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాము బుద్ధి ఏమో ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే చూడండి మీరు తెలుసుకోవాల్సిందితే ఏంటి బుద్ధి నేను కాదు అదే బుద్ధిమే మనస్సు రెండో ఒకటే నేను కాదు బుద్ధి కదిలినప్పుడు నేను కదలటలేదు బుద్ధి నిశ్చలంగా ఉన్నప్పుడు నేను నిశ్చలంగా లేను నేను సాక్షినే తప్ప బుద్ధి యొక్క కదలికతో కానీ నిశ్చలత్వంతో కానీ నేను కదలేవాడము నిశ్చలంగా ఉండి వాడము కూడా కాదు నేను సాక్షిని అని ముందు నిర్ధారణంగా స్వామి అప్పుడు బుద్ధి యొక్క సాక్షి భావంతో ఉండాలి బుద్ధి కదిలిగలము ఓకే కదిలితే కదండి ఉంటే బాగుంటుంది ఓకే కదలకుండా ఉంటే బాగుంటుంది సాక్షిగా దర్శిస్తే కదలదు మేము సాక్షిగా దర్శించడం కదులు కదలటం లేదు బాగుంది మళ్ళీ కదులుతుంది కదలని మళ్ళీ సాక్షిగా దర్శించు అంతేగాని దాన్ని ఒక సమస్యగా మనం నిర్మాణం చేసుకోకూడదు కదా ఇప్పుడు మీరు ఒకరికి ధనం లేదు ధనం లేదు ఏమంటే ఈ దారిద్ర్యం నుంచి బయటపడే ఉపాయం ఏంటండి అని ఎవరినో ఒక జ్యోతిషిని సలహా అడిగారు సలహా అయితే లక్ష్మీయాగం చేస్తే నీకు దారిద్ర్యం పోతుందని చెప్పాడానికి అంటే లక్ష్మీయాగం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే పదివేలు అవుతుందండి పదివేలు ఉంటే నేను ధనం లేదు ఎందుకు అడవడం ధనం ఉన్నవాడి నేను హాయిగానే ఉండేవాడిని అది లేకేగా కాబట్టి బుద్ధి ప్రశాంతంగా ఉండాలంటే బుద్ధి అదొక సమస్య కింద ఇప్పుడు కొత్త సమస్య సృష్టించుకున్న టైం చూడండి కొత్త సమస్య ఇప్పుడు వాడికి ఏమో మా పిల్లలు పరీక్ష ఫెయిల్ అయ్యాకండి అది ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాయి అంటే ఆ కిటికీ వాస్తు బాగోలేదు అందుకోసం పరీక్ష ఫెయిల్ అయ్యింది ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చాయి రెండు సమస్యలు వచ్చాయి అంతకుముందు ఈ వాస్తాయిని కలవకముందు సమస్యలు ఉండేవి ఒక్క సమస్య చెప్పారు అది ఏమన్నారంటే వాస్తువాడు ఇంటికి రాలేవద్దు అని చూశారు ఏమి అది పైగా వాస్తువాడు కోర్టు అమీనా తాబేలు ఈ మూడు ఇంట్లోకి రాకూడదు తాబేలు ఇంట్లోకి వస్తే అమంగళమది ఎక్కడో శాస్త్రంలో ఉంది అంటే తాబేలు ఇంట్లోకి తర్వాత కోర్టు అమీనా వచ్చేటంటే వాడు వేలం వేయడానికి వస్తాడు ప్రాపర్టీది అటాచ్ చేయడానికి వస్తాడు జప్తూ ఉంటారు నేను జప్తు చేయడానికి వస్తాడు ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో కూర్చోబెట్టి ఆయన బయట ఆయన ప్రాపర్టీలని జప్తు చేస్తున్నారట ఆయనేమో పాపం సరే ఓపికగా పోగేసి పెట్టాడు అవన్నీ ఇవిడవన్నీ వెళ్ళి జప్తు చేసుకుపోతున్నారు ఆ జప్తు చేసి వాడి పేరు అమీనా అంటారు కోర్టు అమీనా అతను మన అలా మార్కెట్లోంచి అలా వెళ్ళిపోతుంది అవీ రాక రెండే మూడోది వాస్తువాడు అబో మన ఇంటికి వద్దు ఆయన ఎక్కడ ఉండడో అక్కడ ఉండడా ఏదో చెప్పాను సో బుద్ధిని బుద్ధి అనే ఉపాధి అండి బుద్ధి మీరు కాదు ఎందుకంటే అనాత్మది దాంట్లో ఉండేటువంటి స్వరూప స్వభావాలు మనం ఆరోపించుకుంటున్నాము ఆది శబ్దం చేత దేహము కూడా ఇప్పుడు విజ్ఞానమయుడు ఆరోగ్యంగా ఉంటాడా అనారోగ్యంగా ఉంటాడా అంటే విజ్ఞానమయుడికి ఆరోగ్యం ఉండదు అనారోగ్యం ఉండదు సూర్యుడికి పొగలు ఉంటుందా రాత్రి ఉంటుందా అని అడిగినట్లుంది సూర్యుడికి పొగలు ఉండదు రాత్రి ఉండదు పొగలు కూడా ఉండదు పొగలు ఉండాలంటే రాత్రి ఉండాలండి సూర్యుడికి పొగలు రాత్రి ఉండదు మరి ఏముంటుందో ఏమీ ఉండదండి సూర్యుడు అలా ప్రకాశిస్తూ ఉంటాడ అదే ఉండదు అలాగే విజ్ఞానమయుడు కూడా బ్రహ్మ వాడికి ఆరోగ్యమా అనారోగ్యమా అంటే రెండూ ఉండవు ఇది ఉండదు అనారోగ్యం ఉండదు ఆరోగ్యం ఉంటుందో అనుకోకూడదు రెండూ ఉండవు మరి మరి రెండు ఉన్నట్టుగా అనుభవానికి వస్తుంది అంటే ఉపాధిని అలా అనుభవానికి వస్తుంది తస్మాత్ తుద్ధే జాగ్రద్విషయాభర్నాడీభి ప్రత్యవసర్పణం అనుప్రత్యవసృ అదే ఇప్పుడు ఈ బుద్ధి ఇక్కడ ఏమన్నారు విజ్ఞానమయుడు ఈ డెబ్భై రెండు వేల నాడుల చేతను చుట్టూ వారబడి ఉన్నాడు అన్నారు అంటే విజ్ఞానమయుడు ఏ దేని చేత చుట్టువారబడి విజ్ఞానమయుడు చుట్టువారబడి కానీ బుద్ధి చుట్టువారబడి ఉంది నాడులు బుద్ధి హృదయస్థానంలో ఉంటుంది దాని చుట్టూ డెబ్బై నాడులు ఉన్నాయి బుద్ధి చుట్టూ ఉన్నదాన్ని మనం విజ్ఞానమయుడి మీద ఆరోపించాలి ఎలాగంటే ఆ నీళ్లలో కనపడే చంద్రుడు ఉన్నాడే ఆ చంద్రుడి చుట్టూ నాచు ఉంది అంటే చంద్రుడి చుట్టూ నాచు ఉండదండి చంద్ర ప్రతిబింబం చుట్టూ నాచు ఉన్నట్టుగా కనపడుతుంది అంటే బుద్ధికే ఉంటుంది ఆ బుద్ధిని అనుసరి అను ప్రత్యవ సర్పణం జాగ్రద్విషయమైన బుద్ధి అంటే జాగ్రత్తలో వికాసాన్ని చెంది ఉన్న బుద్ధి చుట్టూ డెబ్బై రెండు చుట్టూ అని ఆ బుద్ధిని అనుసరించి ఉండేటువంటి విజ్ఞానమయుడు కూడా ఇన్ని నాడుల చేత చుట్టువారుబడి ఉన్నాడు అనే విధంగా మనకి అనుభవానికి వస్తుంది ఆ బుద్ధి ఆ నాడుల ద్వారా పురీ తత్తులో ఉపసంహారం అయిపోతే బుద్ధిని బట్టి విజ్ఞానమయుడు కూడా ఉపసంహరింపబడినట్టుగా మనకు అనుభవానికి అలా విజ్ఞానమయుడు ఉపసంహృతమయ్యి పురీ తతి శరీరే ేతే టిష్ట పురీతతి శేతే టిష్టతి విజ్ఞానమేయుడు నిద్రపోడు బుద్ధి నిద్రపోతుంది జ్ఞానమేయుడు పురీతత్వ నుండి ఉంటాడు పురీతత్వంటే అర్థం ఏమిటి ఆ ఒక నాడి అంటే పురీతత్వ నుండి ఉంటాడు అంటే శరీరంలో ఉంటాడనే తేలిందిగా పురీతత్వ శబ్దానికి శరీరము అని ఉపలక్షణము అని చెప్పారు ఇప్పుడు బెడ్రూమ్లో ఉన్నాడు ఎక్కడున్నాడు బాస్ ఎక్కడున్నాడు బెడ్రూమ్లో ఉన్నాడు అంటే ఇంటి యజమాని ఎక్కడున్నాడు బెడ్రూమ్లో ఉన్నాడు ఇంటే అప్రెడెట్ ఉండే ఇంట్లో ఉన్నాడు ఇంట్లో వాళ్ళ దృష్ట్యా బెడ్రూమ్ కానీ బయట వాడి దృష్టిగా ఎక్కడున్నాడు ఇంట్లో ఉన్నాడు ఎలా ఉన్నాడో చెప్తున్నారు తప్తమివ అవిషేణ సం అవిశేషేణ సంవ్యాప్య అగ్నివత్ శరీరం సంవ్యాప్య వర్త ఇత్యర్థ ఆ విజ్ఞానమయుడు దేహమంతా వ్యాపించి ఉంటాడు ఎలా ఉంటాడు దానికి దృష్టాంతం చెప్తున్నారు ఎలాగంటే అయిండము అంటే ఇనపగుండు ఇనుపగుండు ఈ ఇనుపగుండుని నిప్పుల్లో వేశారు వేసి కాల్చి బయటికి తీశారు చూడ్డానికి అది ఇనప గుండులో ఉంటుంది నల్లగానే ఉంటుంది అంటే మరీ ఎక్కువైతే ఎరగా కనపడుతుంది ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువ కాలేదు కాలి ఉండే కానీ మనం ఏమనుకుంటాం మామూలు ఇనప అనుకుని మీరు చేయి వేస్తే చేయి కాలిపోతుంది ఇలాంటి పొరపాటు అవుతూ ఏదో కార ఏదో కాల్చి అలా పట్టుకుంటే అది అది మామూలుగా మామూలు ఏమో అనుకుని మీరు వెళ్ళి చేతో పట్టుకుంటే మీ చేయగలి ఆ ఇనపగుండులో నిప్పు అగ్ని ఎక్కడ ఉంటుంది ఇనపగుండులో మొత్తం ఇనపగుండు లోపల బయట వ్యాపించి పూర్తిగా వ్యాపించి ఉంటుంది సంవ్యాప్త్య అలాగే విజ్ఞానమైదు కూడా ఈ పూర్తి దేహాన్ని వ్యాపించి ఉంటాడు స్వాభావిత స్వాత్మనివర్తమానోపి కర్మ కర్మానుగత బుద్ధ్యనువృత్తివాత్ కురీతతిచ్యతేవండి ఇప్పుడు విజ్ఞానమయ విజ్ఞానమయుడు బ్రహ్మ విజ్ఞానమయుడు అంటే బ్రహ్మే విజ్ఞానమయుడు బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మ ఎక్కడ ఉంటాడు బ్రహ్మ ఎక్కడ ఉంటాడో తెలుసిన అది ఆన్సర్ చెప్పే ముందు ఇంకో ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పండి ఈ జగత్తులో ఉండే సకల పదార్థములు ఎక్కడ ఉంటాయి ఆకాశములం సకల జగత్తు ఎక్కడుంటుంది ఆకాశములు బ్రహ్మాండములన్నీ ఆకాశము నుండి ఉంటాయి ఆకాశం ఎక్కడుంటుంది తన ఎందుంటుంది మళ్ళీ ఆకాశం ఇంకో చోట ఉందనుకోండి ఇంకో చోటు కూడా ఆకాశం అవ్వాలి అవ్వాలి అది చోటు అంటే ఆకాశమే కదండి కాబట్టి ఆ ప్రశ్నే తప్పు ప్రశ్నే ఒకవేళ ప్రశ్నను స్వీకరించి సమాధానం చెప్పాలంటే ఆకాశము తన ఉండును విజేతలే దీనికి వేదమంత్రం ఉంది స్వే మహిమి ప్రతిష్ఠిత మహిమయందు ప్రతిష్ఠితమై ఉండును రుచో అక్షరే పరమే వ్యో మన్ అని ఇలాంటి మంత్రాలు దుగ్వేదంలో మంత్రం కాబట్టి ఇప్పుడు శ్రీనివాసో జగన్నివాస అంటారు శ్రీనివాసుడు జగన్ నివాసుడు జగత్తంతా కూడా ఆ శ్రీహరి ఉన్నది శ్రీహరి ఎక్కడ ఉన్నాడు అంటే మళ్ళీ మీరు ఇంకో ప్లేస్ చెప్పకూడదు ఇంకో ప్లేస్ చెప్తే జగత్తంతా అని ఇంకా అన్ని ప్లేసులు కవర్ అయిపోయాయి మళ్ళీ ఇంకో ప్లేస్ మొదలెట్టకూడదు అలా మొదలుపెడితే వాళ్ళని పౌరాణికుడు అంటారు దార్శనికుడు అని అన్నారు అనకపోవడమే మంచిది ఎందుకంటే పౌరాణికుడు లోకంలో ప్ర వస్తే నాలుగు టీవీ ఛానళ్ళ వాళ్ళు వెంటబడి రెచ్చిన తీసుకెళ్తారు దార్శనికుడు అని తెలిసిందంటే దరిదాపులకి రాదు ఎవరికీ అక్కర్లేదు దార్శనికుడు ఎవరికీ అక్కర్లేదు దార్శనిక దృష్టి కావలసినటువంటి వాళ్ళు ఎవళ్ళు లేరు అది ధర్మానికి బలహీనత అది దట్ ది వీక్నెస్ ఆఫ్ ది ధర్మ దార్శనిక దృష్టి కొడబడడం అనేవే సో సర్వ జగత్తులు శ్రీనివాసుని ఎందు శ్రీహరి శ్రీహరి ఎక్కడుంటాడు స్వేమహిం ని ప్రతిష్ఠిత తన యొక్క నిలిచి ఉంటాడు ఇప్పుడు ఎప్పుడు విజ్ఞానమయుడు ఎక్కడ ఉంటాడు తన స్వరూపమునందు నిలిచి ఉంటాడు కానీ ఈ ఉపాధి ధర్మాన్ని విజ్ఞానముడి నెత్తి మీద పారేస్తాం మనం స్వాభావికే స్వాత్మనేవ వర్తమానోకి స్వరూపము స్వయం సిద్ధమైన స్వరూపమునందు అచైతన్య స్వరూపమునందు నిలిచి ఉంటాడు విజ్ఞానమయుడు అయినప్పటికీ కూడా బుద్ధిని అనుసరించినట్టుగా మనం ఇప్పుడు బుద్ధితోటి మమేకం చేసి విజ్ఞానమయుడి గురించి మాట్లాడుతున్నాం బుద్ధితో ఉపాధి తాదాత్మ్యాన్ని అనుసరించి పురీతత్వనందు ఉంటాడు అని చెప్తున్నాము మరి బుద్ధి పురీతత్వనందు ఎందుకు ఉంది అంటే కర్మాని బట్టి బుద్ధి అంటే సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరము కర్మవాసనల చేత ప్రేరితమవుతుంది వీడికి నిద్ర పట్టినా కర్మని బట్టే నిద్ర చే చెడినా కర్మని బట్టే పుణ్యకర్మ చేత నిద్రపడుతుంది పాపకర్మ చేత నిద్ర చెడిపోతుంది కాబట్టి కర్మ కర్మకు వశమై ఉండేటువంటి సూక్ష్మశరీర రూపమైన ఏ బుద్ధి ఆ బుద్ధిని అనుసరించి విజ్ఞానమయుడు పురీతత్తునందు అని చెప్తున్నారు బుద్ధిని బట్టి బుద్ధి తదాత్మ్యాన్ని బట్టి వాస్తవంగా విజ్ఞానమయుడు తన స్వరూపమునందు మాత్రమే ఉంటాడు అనిచేతన ఎప్పుడు కూడా ఈ దేహమునందు నేను ఉన్నాను అని దర్శించాలి దేహము దర్శించకూడదు ఈ దేహమునందు నేను ఉన్నాను అని దర్శించాలి దేహము నేను అని దర్శించకూడదు దేహినోస్మిన్ దేహే యథా దేహే దేహి దేహమునందు దేహి దేహి అంటే విజ్ఞానమేడు విజ్ఞానమయుడు దేహమునందు ఉంటాడు నేనే దేహము నందు ఉన్నాను అని ధ్యానం అది అదొక ధ్యానం నేను తలసార్లు చెప్తూ ఉంటాను ఎటువంటి విషయాలు మీకేం కొత్త కాదు ఏదో మర్చిపోతూ ఉంటాను ఏదో కొత్తగా చెప్తున్నట్టు మళ్ళీ చెప్తూ ఉంటాను కాబట్టి పురీతత్వనందు విజ్ఞానమయుడు నిలిచి ఉంటాడు అది ఆ కూడా గొప్ప దర్శనం మనం ఏమనుకుంటాం ఇంట్లో ఉంటున్నాము మీరు ఇంట్లో ఉన్నారు నిజమైన సత్యమే ఏ ఇల్లు ఈ గోడలు ఈ ఇల్లు కాదు ఈ ఇంట్లో ఉంటున్నారు ఇది ఇల్లు ఇక్కడ ఉంటున్నారు కొంతకాలం ఉంటారు ఈ ఇంట్లో ఆ తర్వాత ఈ ఇల్లు ఇల్లు పెట్టి వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ మీకు ఉత్సాహం కలిగితే ఇంకో ఇల్లు టేకప్ చేయొచ్చు లేకపోతే ఇంక ఇల్లే ఎక్కర్లేదు మీ స్వరూపంలో మీరున్నా ఉండొచ్చు ఆకాశము అంటే ఆత్మస్వరూపంలో కూడా ఉండొచ్చు దానికే మోక్షము అంటే కాదు నాకు మళ్ళీ ఇంకో ఇల్లు కావాలి అని అన్నట్లయితే ఇంకో ఇల్లు కూడా వస్తుంది కావాలంటే వస్తుంది ఆ ఒకసారి ఒక ఇల్లు ప్రస్తుతానికి ఈ ఇల్లు నడుస్తుంది అది కాబట్టి విజ్ఞానమైల్ని బట్టి పురీతతి చేతే అని అలా ఒక వ్యవహారమే తప్ప వాస్తవమైతే స్వరూపమునందు ఉండుతయే నహి సుశుప్తి కాలే శరీర సంబంధ సుషుప్తి కాలమునందు శరీరంలో ఉంటున్నాడని చెప్పడానికి కూడా వీళ్ళు శరీర సంబంధమే ఉండదు అప్పుడు విజ్ఞానముయుడు ఎక్కడున్నాడంటారు తన స్వరూపమునందు ఉన్నాడు సుషుప్తి ఎందు ఎక్కడున్నాడు తన స్వరూ ఫ్యాన్ తిరుగుతుంటే కరెంట్ ఎక్కడుంది ఫ్యాన్లో ఉంది ఫ్యాన్ ఆగిపోయింది ఇప్పుడు కరెంట్ ఎక్కడుంది తన ఎందే ఉన్నది తన స్వరూపమునందులో రెండు గంటలు కరెంటు తీసేస్తున్నాం ఇప్పుడు ప్రారంభమైంది ఎండలు వచ్చాయిగా రెండు గంటల కరెంట్ కరెంటు లేదు ఇప్పుడు లేనిది ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు ఊరికే మనం అల్లరి చేస్తే ఏమైనట్టు ఉన్న కరెంట్ ఏదో ఇస్తారు లేనిది ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు నీళ్ళు కానీ కరెంటు కానీ లేవు ఉన్నది చాలా ఇంకా మరి పెంచాలి కదా అంటే పెంచాలి కదా అంటే ఇప్పుడు ధర్మ స్టేషన్ పెడతా ఉంటేనేమో అక్కడ అల్లరి చేసి తిరగాలి ధర్మ సోంపేటలో ధర్మల్ స్టేషన్ పెట్టకూడదు మూడో దగ్గర తాళాదేవిలో పెట్టకూడదు ఎక్కడ పెడతా ఉంటే అక్కడ అల్లరి చేసేసి ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వాళ్ళని కొట్టి పంపించి వాళ్ళు ప్రజలే దానికి కొట్టి పంపించేస్తే సరే అయితే మేము ఇంకా పెట్టాము ధర్మ స్టేషన్ పెట్టాము ఇంకా థర్మల్ స్టేషన్ గ్యాస్ పెట్టారు గ్యాస్ లేదుగా ఉంటేగా గ్యాస్ గ్యాస్ లేదు మరి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచో కొని పట్టుకురావాలి ఉన్నాను కా మీ వాళ్ళ దగ్గర మాత్రమే ఎంత ఉంది ఏదో కొంత ఎక్సెస్ ఉన్నవాళ్ళు అమ్ముతున్నారు అది కొని కొట్టుకొస్తున్నారు కాబట్టి ఈ నేను కొంచెం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు ఎలక్ట్రిసిటీ పోయిందని కంప్లైంట్ చేయడం మానేసి అలా విశ్రాంతిగా ఉన్నదాంతో కలక్షేమం చేసి చూడాలి అలవాటు చూడాలి మీరేదో ఏదో పాఠం ఏదో చెప్తున్నాను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సుశుక్తి కాలంలో శరీర సంబంధం ఉండదు విజ్ఞానమయుడికి కాబట్టి ఇప్పుడు సుశుక్తి కాలంలో విజ్ఞానమయుడు ఎక్కడున్నారన్నాం అంటే తన స్వరూపంలోనే నిలిచి ఉన్నాడు మరి పురీతత్వ నుండి ఉన్నాడు అని నువ్వు చెప్తున్నారు బుద్ధిని బట్టి చెప్పామండి అలాగా బుద్ధి పురీతత్వ నుండి ఉంది కనుక ఆ బుద్ధిని బట్టి వీడు బుద్ధిని విడిచిపెట్టకుండా బుద్ధిని పట్టుకుని ఉన్నాడు కనుక పురీతత్వం నుండి ఉన్నది అని చెప్పాం భాగవతంలో పురంజనోపాఖ్యానమోనో ఒక విజ్ఞానమయుడు బుద్ధి విజ్ఞానమయుడు పురంజనుడు ఈ పురంజనుడు అమ్మాయిని వెళ్ళాడతాడు ఆ అమ్మాయి పేరు పురంజని నాకు గుర్తుగా గుర్తులేదు పురంజని హ అని అవుతుంది లేకపోతే వీడు నవ్వుతాడు పురంజని భోర్ భోర్ని ఏడుస్తుంది వీడు ఏడుస్తాడు ఎవడు అడుగుతారు ఎందుకు నవ్వుతున్నారండి ఆయన నవ్వింది కాబట్టి నవ్వుతున్నాను మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు పునంజని ఏడిచింది కాబట్టి ఏడుస్తున్నారు అంటే మీ అంతటా మీరేం చేస్తారు నా అంతట నేనేమి చేయను పురంజది ఏది చేస్తే నేను అది చేస్తాను నా కథలా నడుస్తుంది ఆ కథ ఎగ్జాక్ట్గా ఇదే ఇక్కడ బుద్ధిని అనుసరించి విజ్ఞానమైదు ఉంటారన్నానే అదే బుద్ధి స్త్రీలింగ శబ్దం అంచేత కవికి అలాగే నాయకుడు నాయిక అన్నట్టుగా అలాగే సరిపెడతాడు బుద్ధి అంటాడు అక్కడ మనస్సు అంటే నపూసంగా ఏం దాంతో ఆ కథకి సూటు కాదు బుద్ధి అంటే సూటు మీకెవనా ఒప్పుకుంటే భాగవతం పుస్తకాలు తీసి పురంజనోపాఖ్యానం నేను చదివితే బాగుంటుంది దీనికి తగ్గట్టుగా ఉంటున్నాను మీరు ఇంకో మాట వచ్చు మీరు చెప్పిన చాలు నేను మళ్ళీ ఇప్పుడు మేము ఎక్కడ చదువుతా ఉంటే పోతే అలా అయినా సరే సంతోషమేస్తే అవును సాంస్క్రిట్ డ్రామా వేశారు వేశారు పురంజనోపాఖ్యానాన్ని డ్రామా కింద వేశారు ఆ పుస్తకం రిలీజ్ అయిన సందర్భంలో కరెక్టే తర్వాత మంత్రంలో కొద్దాం మళ్ళీ సో ప్రత్యవసు పురీతటి షేటే అంతవరకు సెటిల్ చేశాం ఆ మంత్రం అదే ఇంకా కొంత మిగిలి ఉంది అందాము సయథా కుమారో మహారాజోవా మహాబ్రాహ్మణోవా అతిఘ్నేమానందీత ఏమేవాతే ఈ విజ్ఞానమయుడు ఈ విధంగా నిద్రపోతున్నాడు ఏం ఏతత్ చేధంగా ఈ పైన వర్ణించిన విధంగా ఈ తీరున ఈ విజ్ఞానమయుడు నిద్రపోతున్నాడు ఎలా నిద్రపోతున్నాడు అంటే దానికి ఒక దృష్టాంతం వేశారు ఇప్పుడు ఓ నది అడ్డంగా వచ్చింది ఆ నది దాటి అవతలకు వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు ఆ ఓ పిల్లవాడు ఆ దాటేసి అవతలకు వెళ్ళిపోయాడు ఆ నది కాదు ఇక్కడ ఆనందము యొక్క ఆవలి తీరము పిల్లవాడు అవ్వచ్చు మహారాజు అవ్వచ్చు గొప్ప బ్రాహ్మణుడే కావచ్చు ఆనందము యొక్క ఆవలి తీరమును చేరి ఉండును ఆనందము యొక్క ఆవలి తీరముట ఏమిటో భాష్యకారులు వివరిస్తారు అదేవిధంగా ఈతడు ఈ విజ్ఞానమయుడు ఈ నిద్రావస్థలో ఆనందము యొక్క ఆవలి తీరమును చేరి ఉండే మహారాజులాగా ఉన్నాడు అనే నిద్రావస్థని గర్ణిస్తున్నాడు గొప్ప ఆ పద్యం ఎప్పటికీ మర్చిపోతాను నేను నాకు గుర్తుండదండి మీరు ఎప్పుడైనా పట్టుకుంటే పట్టుకోండి నరసింహరావు గారు వచ్చు ఆ పద్యం ఏమిటంటే నిద్ర తెలిసిన వాడు మహాయోగి విశ్వదాభిరామ వినుమ రామస్వామి గారికి వచ్చా మళ్ళీ చెప్దాం నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన చెప్పండి చెప్పండి నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును భద్రమగును మీది భద్రమగును మీది బ్రహ్మ మీది అంటే మీది అని కాదు పైన ఉండే మీద ఉండే బ్రహ్మ విద్య మీది అంటే మీద మీది మీద అంటే పైన మీది అంటే మీద ఉండే అంటే ఈ కర్మకి ఉపాసనకి పైన ఉండే బ్రహ్మవిద్య భద్రం అవుతుంది భద్రం చేసినట్టు అవుతుంది భద్రం చేయంటారు ఏదైనా కనపడిందనుకోండి ఈ లోపల భద్రం చేయంటారు అలాగే బ్రహ్మవిద్యను భద్రం చేయాలి ఇవన్నీ ఏమిటి భద్రం చేస్తాం మూడో పాదం నిద్ర తెలిసిన వాడే నిజమైన యోగిరా విశ్వరాభిరామ విలు కాబట్టి ఇప్పుడు మనం ఆ నిద్ర యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం భాష్యకారులు అవతారికి కూడా చెప్పి చెప్తారాయన తీర్ణోహితా సర్వాన్ శోకాన్ హృదయశేకి వక్ష్యతి ఈ విజ్ఞాన వీడు నిద్రపోయినప్పుడు శరీర సంబంధం ఉండదు ఎలా చెప్పగలరు శరీర సంబంధం ఎలాగా ఉండదని ఎలా చెప్పగలరు అంటే చెప్తోంది ఆ టైంలో తద ఆ నిద్రపోయినప్పుడు వీడు సకల దుఃఖములను దాటివేసిన వాడు అవును అంటే అర్థం ఏంటి తెలుసిన ఆ శరీర సంబంధాన్ని పెట్టే సకల దుఃఖాలు వస్తాయి ఇప్పుడు కోర్టు కేసులో సరిగ్గా చాలా టెన్షన్లో ఉన్నాడనుకోండి టెన్షన్లో ఉండి చాలా కష్టపడుతూ ఉన్న వ్యక్తి కోర్టు కేసులో ఏదో మొత్తానికి అలసిపోయి నిద్రపోయాడు అనుకోండి అప్పుడు ఈ కోర్టు కేసు టెన్షన్ ఏమవుతుంది పోతుంది అలాగే ఏ టెన్షన్ అయినా సరే పోతుంది నిద్రపో నిద్ర పట్టిందంటే సకల దుఃఖాలు పోతాయి మళ్ళీ నిద్రలు వేస్తూనే సకల దుఃఖాలు వస్తాయి ఏమిటి ఎలా ఎందుకు వస్తాయి ఏహాభిమానం వచ్చి ఆ తర్వాత వస్తాయి ఏహాభిమానం లేకపోతే దుఃఖాలే ఉన్నాయి దుఃఖాలే ఉన్నాయి సోక్రటీస్ని అరెస్ట్ చేశారు సోక్రటీస్ ఆత్మజ్ఞానం ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆయన ఆత్మజ్ఞానం చెప్పాడని ఆత్మజ్ఞానం చెప్తే మతానికి విరుద్ధంగా చెప్పాడు అని మరి అదే ఇండియాకినూ మిగతా దేశాలకే అంత తేడా ఉంది కాబట్టి ఆయనకి శిక్ష విధించారు ఏమిటి శిక్ష అంటే విషపానము శిక్ష విషం తాగి చచ్చిపోవాలి విషం కప్పులో పోషిస్తారు తాగేసేయాలి తాగమని పోస్ట్ చేస్తారు తాగేసి చచ్చిపోతాడు ఆ రాత్రిపూట అతన్ని తప్పించటానికి శిష్యులు ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తే అతను మీరు నా దగ్గర నేర్చుకున్న ఆత్మవిద్య యొక్క ఫలం ఇంతేనా అని అడుగుతారు దేనికి రా తప్పించుకోవడం మరణం దేనికి దేహానికి దేహానికి మరణం తప్ప విజ్ఞానమయుడికి మరణం లేదు కదా నేను తప్పించుకోవడం ఎందుకు మీరు నన్ను తప్పించడం అక్కడే ఉంటాడు అప్పుడు విషమిస్తే తగేస్తే ఆత్మజ్ఞాని అలా ఉంటాడు కాబట్టి దేహాభిమానం ఉంటే కానీ దేహాభిమానం లేకుండా అసలు సంసార దుఃఖాలు ఏమి ఉండవు ఆ విషయాన్నే మంత్రం చెప్తోంది తదంటే ఆ నిద్రా సమయము నందు హీ హీ ఎందువలనగా ఎందువలనగా దేని గురించి ఎందువలన దేహ సంబంధము లేదు అని చెప్పుటకు కారణమేమంటే అని అభిప్రాయం ఈ విజ్ఞానమయుడు సో ఈ విజ్ఞానమయుడు ఏమిటి తీర్ణ దాటి వేసి ఉంటాడు అప్పుడు ఆ నిద్రలో దేన్ని దాటివేస్తాడు సర్వాన్ శోకాన్ హృదయస్య హృదయమును అంటిపెట్టుకుని ఉండే సకల శ్లో శోకములను దాటివేస్తాడు ఇది నాలుగో అధ్యాయంలో బృహదారం యొక్క మనం రెండో అధ్యాయంలో ఉన్నాం నాలుగో అధ్యాయంలో చెప్పబోతున్నారు ఇది వక్ష్యతి సకల శోకములను దాటివేస్తాడు ఎందుకంటే అక్కడ మంత్రులను ఏమని చెప్తున్నారంటే పితా అపితా మాత అమాత భగవతి అని చెప్పబోతున్నారు ఈ విజ్ఞానమయుడు దేహ సంబంధాన్ని బట్టి తండ్రి తల్లి అని అనుకుంటారు కానీ నిద్రపోయినప్పుడు దేహ సంబంధం పోతుంది కనుక పిత నిద్రపోతే అపిత అయిపోతాడు మాత నిద్రపోతే అమాత అయిపోతాడు అలాగ విజ్ఞానమయుడికి సంబంధాలు ఏమీ ఉండవు ఎప్పుడైతే పిత అపిత అయిపోయాడో అబ్బా కొండంత బరువు దీంపేసినట్టు అయిపోతుందండి మీరు ఏదో అనుకుంటున్నారు నేను పితని అని అంటే వాడు భారం భారం అలా మోస్తూనే ఉంటాడు ఆఖరికి ఎంతవరకు మోస్తాడంటే వీడి భారాన్ని నలుగురు మోసీ వరకు వీడి భారాన్ని మోస్తూ ఉంటాడు పితాపితా పిత పితా అపితా భవతి వివేక విజ్ఞానం చేత అపిత అయిపోతే భారం ఏముంది అపిత అయిపోవడమే భారాలు వాళ్ళే మోసుకో ఇప్పుడు వాడే ఇంకో పిత అయిన తర్వాత ఇంకా వీడు పిత పిత ఎందుకు అనవసరం కదా వాడే పిత అయ్యే కదా కాబట్టి పిత అపితా భవతి ఆ విధంగా హృదయము యొక్క శోకములను అన్నింటినీ తరించేస్తాడు ఇలా ఎవరు పాఠాలు చెప్పరా ఇలాంటి పాఠాలు ఎవరు చెప్పరు పితా అపితా భవతి ఎందుకో తెలిసిన చెప్తే విన్నవాళ్ళు బుగ్గలు నొప్పేసుకుని ఏమీ ఇది ఎక్కడ ఆఘాయించవండి ఇలాగ చెప్తున్నారు ఏమిటి తండ్రి కాకుండా పోతాడా వీటి తగినం పెట్టడం మానేస్తాడా అని దీర్ఘాలు శోకర్ణాలు పెడతారు అందు గురించి వద్దు బాబోయ్ అని ఈ పాఠాలు ఎవడు చెప్పడు మీరందరూ తండ్రులు తల్లులు ఉండండి మీ పిల్లల్ని బాగా కోరికలన్నీ తీర్చుకుని ఇట్లా పూజలన్నీ చేసుకోండి మాకు కూడా కొంత దక్షిణ పాలేయండి ఏం చెప్తారు తప్ప పితా భవతి అని చెప్పరు చేయండి ఈ మంత్రం ఈ విషయం కూడా శృతి ఎదర చెప్పబోతోంది ఇప్పుడు అవతారిక సర్వ సంసార దుఃఖ వియుక్త ఇయమవస్థ నిద్ర యొక్క తత్వం తెలిసిన వాడే నిజమైన యోగి అది చెప్తున్నా ఈ అవస్థ అంటే బుద్ధి సంకోచించండిపోయింది విజ్ఞానమయుడికి బుద్ధి తాదాత్మ్యం పోయింది దేహ తాదాత్మ్యం పోయింది అంటే దేహ సంబంధం పోయింది ఈ అవస్థ సకల సంసార దుఃఖముల నుండి విముక్తి పొందిన అవస్థ అనే విషయానికి దృష్టాంతంగా చెప్తున్నారు ఎలాగా సయథ కుమారోవ మహారాజోవ అని దృష్టాంతం సయథ కుమారోవా అత్యంత బాలోవా సయథ అంటే ఆ దృష్టాంతం ఎలాగంటే అంటే ఈ నిద్రావస్థ సకల దుఃఖముల నుండి విముక్తమైన అవస్థ అని చెప్పడంలో ఆ దృష్టాంతం ఎలాగంటే ఒక కుమారుడు కుమారుడు అంటే చూడండి చాలా చిన్న పిల్లవాడు అని అర్థం అత్యంత బాలువా చిన్న పిల్లవాడు అని అర్థం పాలు తాగే పిల్లవాడు అని రాసేది కిందటైగా కాదండి ఎందుకంటే ఇంకా ఆ బుద్ధి వికసించి ఆ బుద్ధి యొక్క పంజాలో వీడు పడకూడదు బుద్ధి యొక్క పంజాలో పడ్డాడంటే ఇంకా ఆనందమే ఉంది పోయింది అంతే ఆనందం అంచేతనే తొందర ఎందుకు అంటూ అన్నాడు నారాయణ రెడ్డి గారే అనుంటారు ఆయనే ఇలాంటి మంచి కవిత్వాలు రాస్తారు సి నారాయణ రెడ్డి గారు దానిలో పెట్టాడు కాదండి ఆయన ఏమంటాడంటే కవి ఓ పాట పాటిస్తాడు మునప్పుడు వెంకటరమణం లేకపోతే నారాయణ రెడ్డి గారు ఎవరో రాశారు ఈ పాట ముడపూడు వెంకటరమణ కానీ నారాయణ రెడ్డి గారు గారు పాట ఏమిటంటే పెరగడానికెందుకురా తొందరా అని పల్లవి ఇంకా తర్వాత పెరిగితే స్కూలు మార్కులు సీట్లు ఈ దుఃఖంలో పడిపోతా ఆ తర్వాత పెళ్ళి పిల్లలు పేరెంటారు ఆ దుఃఖంలో పడిపోతా ఎందుగా మాకు తిరగడానికి నీకు తొందర చిన్న పిల్లవాడిగానే ఉండిపో అని ఒక పాట సో ఆ విధంగా కుమారుడు అంటే అత్యంత బాలుడు ఇంకా వాడికి బుద్ధి వికసించలేదు వాడు ఆనందంలో ఉంటాడు దానికి దృష్టాంతం మహారాజో వా అత్యంత వశ్య ప్రకృతి యథోక్తకృతి మహారాజు కూడా దృష్టాంతం ఇవ్వచ్చు కానీ రెండు కండిషన్లు ఈ మహారాజుగా మంత్రి గారు ఈయనకి కుట్ర చేసి ప్రయత్నం చేస్తుంటే ఇంకా ఆయనకి విశ్రాంతి ఉంటుంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో ఉండి ఆయనకి అసలు అలా అమెరికా వెళ్ళగానే కుర్చీలాగేసుకున్నాడు ఒక ఆయన అలాంటి అనుచరులు ఉంటే విశ్రాంతి ఉండదు అలా కాదు అత్యంతవశ్య ప్రకృతి ప్రకృతి అంటే ఏడుగురు సప్త ప్రకృతులు మినిస్టరు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టరు మహారాజు యొక్క ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సలహాదారు అమాత్యుడు అంటారు సేనాపతి ఈ సేనాపతి మనకి అనుకూలమా ప్రతికూలమని డౌట్ వచ్చిందనుకోండి మహారాజుకి ఇప్పుడేమవుతుంది ఇప్పుడు ముషర్రఫ ఏం చేశాడు సేనాపతిగా ఉండి ఆ ప్రైమ్ మినిస్టర్ని జైల్లో పడేసాడు తీసుకెళ్ళి కాబట్టి అలా ఉండకూడదు సేనాపతి అనుకూలుడుగా ఉండి తర్వాత పౌరజనము పురజనులు వాళ్ళు అనుకూలంగా ఉండి వాళ్ళేమో అడవిటేషన్లు చేస్తే మహారాజుకి విశ్రాంతి ఉండదు ఈ విధంగా ఏడుగురు దుర్గరక్షకుడు వీళ్ళందరూ ఆయనకి విధేయులై ఉంటే అదే ఒకటి నెంబర్ వన్ ఇంకా నెంబర్ టూ యథోక్తృత ఆ మహారాజు ధర్మబద్ధంగా పాలించేవాడు వాడు ధర్మంగా జీవించి అప్పుడే ఆనందం యొక్క పూర్ణత్వాన్ని వాడు పొందగలుగుతాడు ఆ మహారాజు తాగుబోతూ వ్యసన పరుడయ్యాడనుకోండి అప్పుడు కూడా వాడికి విశ్రాంతి ఉండదు మళ్ళీ దుఃఖంలో పడిపోతాడు కాబట్టి దృష్టాంతానికి పనికిరాడు మహారాజు ఆనందానికి దృష్టాంతంగా ఇవ్వాలి అంటే అత్యంత వశ్య ప్రకృతి యథోక్త సురత్ అని రెండు కండిషన్స్ శాటిస్ఫై అవ్వాలి